అధ్యాయము పన్నెండు క్రమమునవర్ణంబులచినములెల్లనుజప్పబేనాశ్రమములధర్మములిగిదనన్యో సమదాహితహృదయశూల సదమలశీలా విను బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీతృష్ణాజిన పాలాశదండకమండలధరుండు సంస్కారీన శిరోహుండును దర్భహస్ శీలప్రశస్తోండును మౌనియూనై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రిజపీంచుసు సాయ్రాతరవసరంబులనర్క పురు దేవతపాసనంబులుసేషు గురుమందిరంబులని దాసుని చందంబుల భక్తి వినయసౌమనస్బులు గలిగి వేదంబులు సదూచు అధ్యయనోపక్రమ అవసానంబుల గురుచరణంబులకు నమస్కరింపు రేపు మాపును విహితృహంబులభిక్షించి భైక్షంబు గువునకు నివేదించి అనుజ్ఞుని మితభోజనంబుగావింపు విహితకాలంబులనుపవసింపుచు అంగనలందునంగనాసక్తులయందున్ ప్రయోజనమాత్రాషణులనత్సూషు గురు పరాంగనలభ్యంగ కేశ ప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్యోగం బులూ వర్జిన్సు గృహం బుననుండక జితేంద్రియ సత్యుండై సంచరింపవల ववि पुषुडजघट करगकेुुग ब्रंह यूट बट्टकु वड़ुगुकी पुत् विनुमुस्वसाक्षात्कार బహిరింద్రియాదికైనయూ నాభాసమాుగా నిశ్చయించి ఎండాకజీగుడుస్వతంతృైన ఈశ్వరుడుకుండునంతతడవు నంగనైదీ పురుషుండనేను అనే బుద్ధిమానుటకర్తవ్యంబుగాదు బ్రహ్మచారీ యతి గృహస్థూలం దివ్వడైన చిత్తంబు పరిపక్వం బుగాక అద్వైతానుసంధానంబు సేషి మూఢుండగు రహస్యంబున రహస్యూనపుత్రికనైనండాయకుండవలూ శిరమున మేన సంస్కృతులుచేయక చందనభూషణాయంకరణములిల్లమాని ఋతుకాలములం నిజభార్యబుందు తరుణులజుడబారక ధృతవ్రతుడై मधुमांसवर्ज्य गुरुतरवृत्तिलो मिलगुको गुरु भूवरा मरु द्विजुंडु गृहस्थुंडई గురువలవలననుపనిషదంగసం వైన వేదమంత్రం బును పఠీంచి నిజాధారానుసారుగానర్థవిచారుసేసి తన బలంబుకులదివకూలభీష్టం బుల సంగీ గృహం బుననుండే వనం బుననుండే నైష్ఠి బునాశ్రయించి ప్రాణులతోడజీవింపు గురువునందూ అగ్నియందూ నాత్మయందోూతములయందూ నచ్యుతదర్శనంబు సేషు ఇంద్రియవ్యసనాదిమగ్న్రుకగలిగివర్తింప పరబ్రహ్మంబునందు విను మెలగడి ఘనుడు పునవనగతుడైమిలగడి ఘనుడుమహర్లోకమునకు గమనించు నృపా అటమీద గృహస్థాశ్రమంబు విడిచి వనంబులజని దున్నకపండెడివరాకంబు అగ్నిపక్వంబు చేయోడే ఆమంబులు చేసియోడే అర్కపక్వంబులైన ఫలాదు భక్షింపు వన్యాహారంబుల నిత్యంబులైన చెరు పురోడాశంబులు నుసూ ప్రతి పూర్వసంచంబులు పరిత్యజించి నూతనద్రవ్యంబులు సంగ్రహింపుచు అగ్నికరకు వర్ణాలయన పర్వతకందరంబైన ఆశ్రయింపు హిమవాయుతంబుల సహింపుచు నష్కేషతనూరు హంబులు ప్రసాధింబులు సేయక జటింపుచు దాజినకమండలవల్కల పరిచ్ఛదరీంచి పండ్రిండైన ఎనిమిదైన నాలుగన రెండైన నొకవత్సరం వప్రయాసంబున బుద్ధినాశంబుగాకుండమునియైచరింపు దైవశంబుల జరారోగంబులచేతజిక్కి నిజధర్మానుసమర్థుండుగా సమయబున నిరసనవ్రతుంండై అగ్నులను ఆత్మాణంబులు సేసి సన్యసించి ఆకాశంబునందు శరీరరంధ్రంబులు గాయియందు నిశ్వాసంబునుజంబులనూష్మంబును జలంబులసంబును ధరణియందు శల్యమాస ప్రముఖం బులును వన్యందు వ్యక్తంబుతోడవాక్ ఇంద్రునియందు శిల్పంబుతోడగరం బులును విష్ణునియందు గతిడబదంబుణు ప్రజాపతిందురూడనుపస్థంబును మృత్యువందు విసర్గంబుతోడవాయును దిక్కులందు శబ్దంబుతోడశ్రోత్రును వాయుందు స్పర్శంబుతోడ తక్కును సూర్యునియందు రూపూడక్షువను సలిలంబులందు ప్రచేతసహిత జిహ్వయుుగంధసంబైనఘ్రాణంబును చంద్రునియందు మనోరథంబులతోడమనంబును కవియైన బ్రహ్మయందు బోధంబుతోడబుద్ధి రుద్రుణియందహంకారుతోడ మమత్వంబును క్షేత్రజ్ఞనియందు సుతోడ చిత్తంబును పరంబునబులతోడ వైకారికికంబును జం అటమీదృథివీని జలంబున జలంబును తేజంబునందూను తేజంబును వాయుందును వాయును గగనమందును గగనమునహంకారతత్వమందును అహంకారమును మహత్తంబునందును మహత్తమును ప్రకృతియందును ప్రకృతినక్షరుండైన పరమాత్మయందును లయంబునుంచి చిన్మాత్రశేషితుండైన క్షేత్రజ్ఞునినక్షరవంబున నిరింగి యరహితుండై దగ్ధకాష్ఠుండైన వన్చందంబున పరమాత్మయైన నిర్వికార బ్రహ్మం బునందు